శ్రీ శ్రీ శ్రీ సాధు నిశ్చల్దాస్ స్వామిజీ వారిచే చే విరచితమైన శ్రీ విచారసాగరము అనేటువంటి గ్రంథాన్ని యథామతిగా ప్రథమ తరంగం నందు అనుబంధ సామాన్య నిరూపణంలో అధికారి వర్ణనంలో వివేకము గురించి తెలుసుకుంటున్నాము దానిపైన పన్నెండవ టిప్పణము ఇహ ఇహ శంకాహ్ ఒక మధ్యస్థి శంక చేస్తూ ఉన్నాడు ఏమనంటే విజిగీసు జే పండితహ్ అంటే అన్యంకు జీతనే ఇచ్చా వాలే జే పండితహ్ విజిగీసు పండితులని ఉంటారు విజుగీష జీతం ఇచ్చా విజిగీష ఇతరులను ఓడించి మేము గెలవాలి అనేటువంటి ఇచ్చగలిగినటువంటి పండితులు కొంతమంది ఉంటారు తినుకు భీ వారికి కూడా आत्मा नित्य है और आत्मा देहा प्रपंच रूप अनात्मा है, इस आकार वाला भेद विवेक होव्य आत्मात्यम मरी देहा प्रपंच रूप अनात्म अनी भेद ज्ञामे कदा विवेकमेंटे विवेकमेंटे वेरुचे तेजकना विवेकूं भेद ज्ञा विजिगी पंडित गुड़ उ कदा ఎందుకంటే వారు కూడా ఇతరులను జయించాలి అనేటువంటి ఉద్దేశంతో అనేక వేదాంత గ్రంథాలను కూడా వాళ్ళు బాగా అవలోకనం చేసి ఉంటారు ఆత్మ నిత్యం అని తద్భిన్న దేహాది ప్రపంచ రూప అనాత్మ అనిత్యం అనేటువంటి భేద జ్ఞాన రూప వివేకం వారికి కూడా ఉంటుంది సో వివేక్ వైరాగ్యసే ఆది లేకే ఉత్తర సాధనంకా హేతుహి కైసే హోతానీ అయితే ఆ విధమైనటువంటి వివేకం ఏదైతే ఉందో అది వివేకము తర్వాత ఉత్తర సాధనలు ఏవైతే వైరాగ్యము షట్ సంపత్తి ముముక్షనేటువంటి సాధనత్రయం ఉన్నదో అటువంటి దానికి హేతువు ఎందుకు కాదు అని ఈ విధంగా ప్రశ్న ఇక ఏ సమాధానె దానికి ఈ విధంగా సమాధానమిస్తున్నాడు శ్రీ పండిత్ పీతాంబర్జీ వారు ఉక్త విజుగీసు పండితనుకు యపి శాస్త్రికే అభ్యాసే వివేక జ్ఞానం ఓవే హై ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి ఏ విజుగీసు పండితులు ఉన్నారో వారు వేదాంత శాస్త్రాలను కూడా అధ్యయనం చేసి అభ్యాసం చేసి ఉంటారు కాబట్టి ఆ అభ్యాసం చేత వారికి కూడా వివేక జ్ఞానం కలుగుతుంది తథాపి సో నిష్కామ కర్మ ఉపాసనా సే శుద్ధ రహిత మలిన అంతఃకరణ దేశ విషయ ఉదయ్ ఓవేహే అంటే వారికి కలిగినటువంటి ఏదైతే వివేకం ఉన్నదో అది నిష్కామ కర్మ నిష్కామ ఉపాసనల చేత శుద్ధమైనటువంటి అంతఃకరణముల్లో కలిగినటువంటి వివేకము కాదు ఎందుకంటే వాళ్ళు నిష్కామ కర్మ చేయలేదు నిష్కామ ఉపాసనలు చేయలేదు అంతఃకరణం శుద్ధి లేదు అశుద్ధాంతఃకరణం ఉన్నది మలిన అంతఃకరణం ఉన్నది ఆ మలిన ఉదయించింది ఈ వివేకము దానికి ఒక దృష్టాంతం ఇస్తాడు అన్య దేశ ఉఖాడికే జల సంబంధ రహిత ఊషర భూమి గాడే హువే కదిలి వృక్షకి న్యాయ వైరాగ్యాది ఉత్తర సాధన రూపో అన్యవృక్షంకి పరంపరాక హేతు నెహి హోవే హై సారభూతమైనటువంటి సజలమైనటువంటి భూమి నుండి ఒక కదలి వృక్షమును అంటే అరటి చెట్టును పెరికి సారహీనమైనటువంటి జలరహితమైనటువంటి ఉసిర భూమిలో గనక ఆ మొక్కను నాటినట్లయితే అది బ్రతకడానికే అది జీవించడానికే జలము లేక అది మరణిస్తూ ఉంటే ఇంకా ఇతర మొక్కలకు అది హేతు అవుతుందా ఇతర కదలి వృక్షములు రావడానికి అది కారణమవుతుందా కాజాలదు కదా అట్లే అశుద్ధాంతఃకరణములో ఉదయించినటువంటి విజిగీసు పండితుని యొక్క వివేకం ఏదైతే ఉందో దానికి ఉత్తర సాధనాలైనటువంటి వైరాగ్యాది త్రయం అంటే వైరాగ్యము షట్ సంపత్తి ముముక్షుత్వమునకు హేతువు కాజాలదు వివేక చిత్రాంగదికి న్యాయ అవరు చిత్రామృతికి న్యాయ అవురు చిత్రాగ్నికి న్యాయి వాణి మాతృకా కియాహో అయితే అవివేకి హై అయితే ఆ అశుద్ధాంతకరణములో ఉదయించినటువంటి విజిగిసు పండితుని యొక్క వివేకం ఉందో అది వాస్తవంగా వివేకము కాదు అది అవివేకమే అనబడుతుంది ఎందుకనంటే అది కేవలం ఆభాష మాత్రమైనటువంటి వివేకం వివేకము వలే కనపడుతుంది కానీ అది వివేకం కాదు ఏ విధంగా అనంటే ఇక్కడ మూడు దృష్టాంతాలు ఇచ్చి చెప్తూ ఉన్నాడు శ్రీ పండిత్ పీతాంబర్జీ వారు చిత్రాంగదికి న్యాయ ఒక వస్త్రం అనుకోండి లేదా గోడ అనుకోండి ఒక చిత్రకారుడు చిత్రం గీశాడు అన్ని ఆభరణాలు ఉన్నట్టుగా గీశాడు అంగద అంటే ఆభరణాలు చూడడానికి మాత్రం ఆభరణాలుగా గోచరిస్తున్నాయి కానీ వాస్తవంగా అవి ఆభరణాల కావు కదా కేవలం ఆభాష మాత్రమే అట్లే ఆ చిత్రం ఒక అమృత కలశాన్ని గీశాడు శ్రీ మహావిష్ణువు మోహిని రూపాన్ని ధారణ చేసుకొని తన చేతుల్లో అమృత కలశాన్ని పట్టుకొని దేవతలకు అతడు పంచుతూ ఉన్నాడు అటువంటి సన్నివేశాన్ని చిత్రంలో గీసాడు వాస్తవంగా ఆ అమృత కలుషంలో అమృతం ఉందా కాని అది అమృత కలుషం అని మాత్రం కనపడుతుంది చూసే పూర్తికి మాత్రము కనపడుతుంది కానీ వాస్తవంగా అక్కడ అమృతం లేదు అట్లే చిత్రం కొంతమంది ఋత్వికులు యజ్ఞం చేస్తూ ఉన్నారు అక్కడ యజ్ఞకుండము ఉజ్వలంగా దేదీప్యమానంగా ప్రజ్వలిస్తున్నట్టుగా బొమ్మ గీశాడు ఆడ అగ్ని కనపడుతున్నది అగ్ని అని వ్యవహారం కూడా జరుగుతుంది కానీ వాస్తవంగా అది అగ్ని ఆ అగ్ని చేత ఏమన్నా కాలుతుందా బాబా ఒకవేళ ఆ పటం నందు అగ్ని నిజంగానే ఉంటే ఆ పటమే ఉండదు అది అగ్ని కాదు అగ్ని వలె అవుతుంది అంతే అట్లే ఈ విచుగీసు పండితుని యొక్క ఏ వివేకం ఉన్నదో అది కూడా వివేకము కాదు మరేమనగా వివేకము వలె కనపడుతున్నటువంటి కేవల వివేకం యొక్క ఆభాసము అంటే వాస్తవంగాది అది అవివేకమే అంటారు ఈ విషయంలో శ్రీ వాల్మీకి మహర్షుల వారు యోగవాసిష్టము స్థితి ప్రకరణంలో చిత్రామృతం నామృతమేవ విధి చిత్రానలం నా విద్ధి చిత్రాంగనా వాచ వివేకస్ వివేకే వా చిత్రామృతము అమృతము కాదు చిత్రానలం అంటే చిత్రంలో ఉన్నటువంటి అగ్ని వాస్తవంగా అగ్ని కాదు మరియు చిత్రంలో ఉన్నటువంటి అంగన ఒక స్త్రీ బొమ్మ గీయబడింది చిత్రమునందు గీయబడిన స్త్రీ స్త్రీ కాదు స్త్రీ వలె కనపడుతున్నది అట్లే ఈ వివేకము కూడా వాచా వివేకమే కాని వాస్తవంగా వివేకము కాదు మరేమనగా అవివేక ఏవాచా వివేక స్వ అది కేవలం వాచా వివేకం అంతే కాని వాస్తవంగా వివేకం కాదు మరేమనగా అవివేకమే అని వాల్మీకి మహర్షుల వారు యోగ వాసిష్టంలో చెప్పారు శుద్ధియుక్త అంతఃకరణ దేశి విషయ్ ఉదయ్ భయా జో వివేకం శుద్ధియుక్తమైనటువంటి అంతఃకరణములో కలిగినటువంటి వివేకమై ఉంటే అది వాస్తవంగా వివేకం అనబడుతుంది కానీ విజుగీసు పండితుని యొక్క అంతఃకరణం అశుద్ధమున్నందువలన ఆ అశుద్ధాంతకరణంలో కలిగినటువంటి వివేకం వివేకము కాదు అది అవివేకమే కానీ శుద్ధాంతకరణమున్నందు కలిగినటువంటి వివేకము ఏదైతే ఉంటుందో సో సజల స రసభూమి విషయ గాడే హువే కదిలీ వృక్షకి న్యాయ వైరాగ్యాది ఉత్తర సాధన రూపు అన్యవృక్షానికి పరంపరాగా హేతు హువే హై సిద్ధాంతకరణములో కలిగినటువంటి ఉదయించినటువంటి ఆ వివేకము స అంటే జలసహితమైనటువంటి స రసము అంటే సారవంతమైనటువంటి భూమి నాటబడినటువంటి కదలీ వృక్షము ఏ విధంగా అన్య కదలి వృక్షములకు కారణమవుతుందో అట్లే శుద్ధాంతకరణములో కలిగినటువంటి వివేకము కూడా దానికి ఉత్తర సాధనాలైనటువంటి వైరాగ్యాది త్రయం అంటే వైరాగ్యము షట్ సంపత్తి ముముక్షుత్వమునకు కారణమవుతుంది ఈ శుద్ధాంతకరణములో కలిగినటువంటి వివేకం కాకపోతే శుద్ధ చిత్తరూపు భూమి విషయ్ ఉదయ భయాజో వివేక్ సో వైరాగ్యక అసాధారణ కారణే అందువల్ల ఈ శుద్ధాంతకరణములో కలిగినటువంటి ఏ వివేకమున్నదో అది వైరాగ్యాదులకు అసాధారణ కారణమున్నది కారణము అంటే దేనికంటారు అనన్యతా సిద్ధత్వే సతి అవ్యవహిత పూర్వవృత్తిత్వం అంటే ఏదైనా కార్యము ఉత్పన్నము అవుటకు పూర్వక్షణములో పూర్వ దేశములో విద్యమానమై ఉండాలి అవ్యవహితమై ఉండాలి దగ్గరలో ఉండాలి అది కారణమవుతుంది కార్యానికి అట్లా ఏదైనా కార్యం ఉండుగాక అన్ని కార్యాలకు సాధారణ కారణాలు తొమ్మిది చెప్పబడ్డాయి ఈశ్వరుడు ఈశ్వరుని యొక్క ఇచ్ఛ ఈశ్వరుని యొక్క జ్ఞానము ఈశ్వరుని యొక్క ప్రయత్నము మరియు దేశము కాలము అదృష్టము ప్రాగభావము ప్రతిబంధక అభావము విధంగా తొమ్మిది క సాధారణ కారణాలు చెప్పబడ్డాయి ఇవి సాధారణ కారణాలంటే ప్రతి కార్యానికి కూడా కారణాలుగా ఉంటాయి అది ఏ కారణమైనా ఉండు ఘటం ఉండని ఏదైనా ఉండని ప్రతి కార్యానికి ఇవి సాధారణ కారణాలుగా చెప్పబడ్డాయి ఇక అసాధారణ కారణాలు రెండు ప్రకారాలు నిమిత్త కారణము ఉపాదాన కారణము అని రెండు ప్రకారాలుగా ఉంటుంది ఉపాదాన కారణం అంటే ప్రధాన కారణం అంటే ఉత్పత్తి స్థితి లయ కారణమై ఉంటుంది దేనియందు కార్యము ఉత్పన్నమై దేనియందు స్థితమై మరి ఏది లేకపోతే కార్యం ఉండదో అది ఉపాదన కారణము అనబడుతుంది ఉదాహరణకు ఒక ఘటం కార్యము చెయ్యాలి అని దానికి ఉపాదన కారణం ఎవరు మట్టి మట్టి అనేది ఉపాదన కారణం ఎందుకు మట్టి ఉంటేనే ఘటం తయారు చేయబడుతుంది మరి మట్టి లేకుంటే ఘటము తయారు చేయబడదు అంటే ఘటం యొక్క ఉత్పత్తికి స్థితికి లయమునకు కూడా మట్టి కారణం ఘటం నష్టమైన తర్వాత ఎక్కడ కలిసిపోతుంది అది మట్టి అందే కలిసిపోతుంది అందుకని ఉత్పత్తి స్థితి కారణత్వం ఉపాధాన కారణత్వం అని ఈ విధంగా సంక్షేమంగా తెలుసుకోండి ఇది అసాధారణ కారణం ఉన్నది ఎందుకు అసాధారణ కారణం అన్నాము అంటే ఒక ఘటాన్ని తయారు చేయడానికి మట్టియే కావాలి తంతువులు పనికిరావు ఒకవేళ వస్త్రములు తయారు చేయాలంటే దానికి తంతువులే కావాలి మట్టి అక్కర్ రాదు మట్టితోనే వస్త్రాన్ని తయారు చేయలేము మట్టితోని ఘటమును తయారు చేస్తాము ఘటమునకు ఉపాదాన కారణం అసాధారణ కారణం ఉన్నది మట్టి అట్లా వస్త్రమునకు అసాధారణ కారణం తంతువులు అంటే ఇసీ ఏక కార్యక కారణ భోవేసు అసాధారణ కారణకయ్య ఏదో ఒక కార్యానికి మాత్రమే కారణం ఉంటుంది అన్ని కార్యాలకు కారణం ఉండదు అట్లాంటిది అసాధారణ కారణం అనబడుతుంది ఆ అసాధారణ కారణం కూడా ఉపాధాన కారణము నిమిత్త కారణమని ఈ విధంగా చెప్పబడ్డాయి నిమిత్త కారణాలంటే కార్యాన్ని ఉత్పన్నం చేసి అవి ఉపక్షీణమైపోతాయి చరితార్థమైపోతాయి కార్యం ఉన్నంత వరకు ఆ కారణాలు ఉండవు ఏ విధంగా ఘటం ఉన్నంత వరకు మట్టి దాని ఉంటుంది మట్టి ఆ ఘటం ఉన్నది కాబట్టి కార్యమున్నంత వరకు మట్టి ఉంటుంది కానీ ఘటమున్నంత వరకు నిమిత్త కారణాలు ఉండవు ఉదాహరణకు దండ చక్రము కులాలుడు మొదలైనటువంటి నిమిత్త కారణాలు అవి ఘటమును ఉత్పన్నం చేసి చరిత్రార్థమైపోతాయి అంతే ఘటముతో పాటు ఘటమున్నంత వరకు అవి ఉండవు అవి నిమిత్త కారణము రనబడతాయి అట్లే ఒక వస్త్రం తయారు చేయాలంటే దానికి ఒక నేతకాడు మరి జోట మొదలైనటువంటి సామాగ్రులు దానికి నిమిత్త కారణాలు ఈ కుండకు ఏ నిమిత్త కారణాలు ఉన్నాయో దండ చక్రం మొదలైనటువంటి అవి అక్కడ పనిచేయవు అందుకనే ఏదో ఒక కార్యానికి మాత్రమే ఉపయోగపడే కారణాలు అసాధారణ కారణాలు అందులో ఇక్కడ వైరాగ్యమునకు వివేకము కారణము అని చెప్తున్నాడు వైరాగ్యము కానీ మరి షత్సంపత్తి ముముక్షుత్వం అనేటువంటి ఉత్తర సాధనాలకు కారణము వివేకం చెప్తున్నాడు అయితే ఏమి కారణం ఇది అసాధారణ కారణం అసాధారణ కారణంలో కూడా ఏ అసాధారణ కారణము అంటే నిమిత్త కారణం ఉపాదాన కారణం ఎవరు అంటే అంతఃకరణం అది చెప్తున్నాడు చూడండి సో వైరాగిక అసాధారణ కారణ అవురు వైరాగ్య షట్ సంపత్తికా అసాధారణ కారణహే ఇసురి తీసే ఉత్తర ఉత్తర సాధనక పూర్వపూర్వ సాధన నిమిత్త కారణహే ఈ విధంగా వివేకం వైరాగ్యానికి కారణమైతే వైరాగ్యం షట్ సంపత్తికి షట్ సంపత్తి ముముక్షత్వానికి ఈ విధంగా ఉత్తరోత్తర సాధనలకు పూర్వపూర్వ సాధనలు కారణము ఎటువంటి కారణము నిమిత్త కారణములై ఉంటాయి అవురు శుద్ధ అంతఃకరణ రూపు భూమిక సరువుక ఉపాదాన కారణహే ఇక శుద్ధాంతకరణ రూప భూమి ఏదైతే ఉందో అది అన్నిటికీ ఉపాదాన కారణమున్నది వివేకమునకు వైరాగ్యమునకు సంపత్తికి ముముక్షనకు సకల సాధనాలకు కూడా ఉపాదాన కారణము శుద్ధాంతకరణము తాత ముముక్ష పురుషుకు చిత్తశుద్ధి పూర్వక వివేక సంపాదన కరణ యోగ్యే అందుకని ముముక్షు అయినటువంటి వాడు ప్రయత్నపూర్వకంగా చిత్తశుద్ధి పూర్వక వివేకాన్ని సంపాదించుకోవాలి ఆ చిత్తశుద్ధి ఎలా కలుగుతుంది దానికి పూర్వమే చెప్పుకున్నాం నిష్కామ కర్మ నిష్కామ ఉపాసన ఇత్యాదులు చేస్తే అంతకరణ శుద్ధి పడుతుంది ఆ శుద్ధాంతకరణము ఈ వివేకాది సాధనాలు ఉదయిస్తాయి అందుకని శుద్ధాంతకరణము వివేకాన్ని సంపాదించుకున్నటకు ముముక్షువు ప్రయత్నము చేయాలి ఈ విధంగా సాధన చతుష్ట సంపత్తిలో ప్రథమమైనటువంటి వివేకమును గురించి తెలుసుకున్నాం ఇక రెండవ సాధనము వైరాగ్యము అత వైరాగ్య లక్షణం ఇప్పుడు వైరాగ్యం యొక్క లక్షణము చేస్తున్నాడు గ్రంథకర్త దోహ చదవండి भोग जो चहे सबन को वेद अर्थ कहत मुनी वैराग ब्रह्म लोक भोगुजो ब्रह्म लोक पर्यतम गला ये भोगाल भोग इहलोक मोदलको अटे मर्त्योक मोदलकोनी ్రహ్మలోక పర్యంతం ఏయే భోగాలు ఉన్నాయో వీటిని అన్నిటినీ కూడా ప్రయత్నపూర్వకంగా త్యాగం చేయాలి అంటాడు ఇహలోకంలో ఉన్నటువంటి భోగాలు ఏమిటి సరక్చందన వనితాదులు పరలోక భోగాలు ఏమిటి అమృత సేవనాథులు స్వర్గాది భోగాలు ఏవైతే ఉన్నాయో అమృత సేవనాథులు వాటిని కూడా త్యాగం చెయ్యాలి అంటున్నాడు సకల లోకములలో ఉన్నటువంటి భోగాల పట్ల ఉన్నటువంటి ఏదైతే జిహాస అంటే తత్వం ఇచ్చ జిహాస దానికే వైరాగ్యము అంటారు ఈ వైరాగ్యము ఎలా కలుగుతుంది అంటే దోషదర్శనం చేత కలుగుతుంది ఈ దోష దర్శనం కూడా మూడు రకాలుగా ఉంటుంది భోగ్య విషయక దోషదర్శనము భోగ విషయక దోషదర్శనము భోక్తృ విషయక దోషదర్శనము అని ఈ విధంగా మూడు ప్రకారాల దోషదర్శనము ఉంటుంది ఈ దోషదర్శన ప్రకారము మనకు శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్భగవద్గీతలో చెప్పాడు భోగ్య విషయక దోష దర్శనం విధంగా ఉంటుంది పదమూడు అధ్యాయాలు చెప్పాడు భగవంతుడు ఇంద్రియార్థేశు వైరాగ్యం అనహంకార జన్మ జరా వ్యాధి దుఃఖదోషాను దర్శనం ఇంద్రియార్థేశు వైరాగ్యం అన్నాడు ఇంద్రియాలేవి చెప్పండి శ్రోత్ర తక్ చక్షు జిహ్వా ఘ్రాణ అనేటువంటి పంచ జ్ఞానేంద్రియాలు ఆ పంచ జ్ఞానేంద్రియాలకు విషయాలు శబ్ద స్పర్శ రూప రస గంధ అనేటువంటి పంచ విషయాలు ఇవే ఇంద్రియార్థములు అనపడతాయి ఈ ఇంద్రియార్థములంటే భోగ్య వస్తువులు అంటే ఫ్రక్చందన వనితాదులు శబ్దస్పర్శ రూపరసగంధాదులు ఇవన్నీ కూడా భోగ్య వస్తువులు అనపడతాయి వాస్తవంగా ఆ శబ్దాది విషయాలలో సుఖము ఉన్నదా లేదా అని చక్కగా విచారణ చేయాలి విచారణ చేసి వాటిలో ఉన్నటువంటి దోషాలను దర్శించాలి ఇది భోగ్య విషయక దర్శనము అంటారు ఇక భోగ విషయకం భోగం అంటే సుఖదుతర సాక్షాత్కారా భోగ ఉచ్యతే సుఖం అనేదే భోగం ఆ సుఖము కూడా అనిత్యము దుఃఖహేతువు అని ఆ సుఖము పట్ల దోషదర్శనాన్ని చెయ్యాలి ఏ సంస్పర్శ భోగా దుఃఖయోనయేవ ఆద్యంత వంతకం తేయ న తేసురమ తే బుధ ఇంద్రియ విషయ సంబంధం వల్ల కలిగినటువంటి ఏ భోగాలు ఉంటాయో అవి ఆద్యంతములు గలవి ఉన్నవి అంటే ఇంద్రియ విషయ సంయోగం కలిగినప్పుడు ఆ సుఖము ఆ భోగము ఉదయిస్తుంది ఉత్పన్నమవుతుంది మరి ఆ ఇంద్రియ విషయము యొక్క వియోగమైనప్పుడు ఆ భోగం నష్టమైపోతుంది అంతే ఉత్పత్తి వినాశాలు కలిగినటువంటివి ఈ సుఖాలు ఈ భోగాలు ఆద్యంతవంత కౌంతేయ నతేశు రమతే బుధ ఆద్యాంతములు కలిగినవి ఉత్పత్తి వినాశాలు కలిగి ఉన్నాయి అని ఆ భోగముల పట్ల ఆ సుఖాల పట్ల అంటే వైసీక సుఖాల పట్ల వైరాగ్యాన్ని పొందాలి దోషాన్ని దర్శించి వాటి నుండి విరక్తుడయ్యి వెనుదిరిగాలి ఇది భోగ విషయక వైరాగ్యం అట్లే భోక్తృ విషయక వైరాగ్యం భోక్త ఎవడు ప్రమాత జీవుడు ఈ భోక్తను గురించి కూడా విచారం చెయ్యాలి అనేక జన్మల నుంచి కూడా భోగాలు అనుభవిస్తూ వస్తూ ఈ జన్మలో కూడా అనేక భోగాలను అనుభవించాడు ఇంతటితో ఇతనికి తృప్తి కలిగిందా పోనీ ఏదైనా ఒక విషయానికి సంబంధించినటువంటి కోరిక కలిగిందే అనుకోండి ఆ విషయాన్ని సంపాదించి అనుభవించాడు అనుభవించిన తర్వాత అంతటితో తృప్తి పొందుతాడా తృప్తి కలగదు ఆ విషయాన్ని అనుభవించిన తర్వాత మరింత కావాలని కోరుతూ ఉంటాడు లేదా మరో విషయం కావాలని కోరుతూ ఉంటాడు కామయేస క్రోధ ఏస రజోగుణ సముద్భవ మహాశనోమహా పాప విధ్యేనమిహ వైరిణం తుసరా ఈ కామము క్రోధము ఏవైతే ఉన్నాయో అవి మనకు వైరులున్నాయి ఎందుకు ఒక్కొక్క కోరికను తీర్చుకున్నా కొద్దీ మరొక కోరిక ఉదయిస్తూ ఉంటుంది ఈ విధంగా ఈ జీవున్ని ఆ కోరికల తరంగాలలో కొనిపోయి సంసార రూప సముద్రంలో ముంచివేస్తుంది ఎన్ని కోరికలను పూర్తి చేసుకున్నా ఎన్ని విషయాలను అనుభవించినా ఈ ప్రమాతకు ఈ జీవునికి ఈ భోక్తకు తృప్తి అనేది మాత్రం కలగదు ఈ విషయంలో ఏ జాతి మహారాజు దృష్టాంతం నాతు కామ కామానా ఉపభోగే నామ్యతి హృష్ణవర్మ్యవ భూయేవా అభివర్ధతే జాతు అంటే ఎప్పుడు కూడా కామానా కామ విషయాలకు కామ్యంతే ఇది విషయాలకు సంబంధించినటువంటి కామన కోరికలు ఏవైతే ఉన్నాయో అవి ఎప్పుడు కూడా పూర్తి కావు ఎప్పుడు కూడా సమాప్తము కావు ఏ విధంగా అంటే దృష్టాంతమిచ్చి చెప్పాడు అక్కడ ప్రజ్వలించి దేదీప్యమానంగా మండుతున్నటువంటి యజ్ఞకుండంలో ఆజ్యము అంటే నెయ్యిని పోస్తూ మంట అది ఉద్ధృతమవుతుందా లేదా చల్లారుతుందా నెయ్యి వేసిన కులది ఆ మంట అధికమవుతూ ఉంటుంది ఉద్ధృతమవుతూ ఉంటుంది అదే అదేవిధంగా ఈ జీవునికి ఎన్ని భోగాలను అందించినా గాని వాటిని అనుభవించిన కొలది ఇంకా విషయ తృష్ణ విషయ కోరిక మరీ రెట్టింపై అధికమవుతూ ఉంటుందే కానీ అది ఎప్పుడు కూడా క్షీణించదు నశించదు అందువల్ల భోగ్య విషయక భోగ విషయక భోక్తు విషయ దోషదర్శనాన్ని చేసి శబ్దాది విషయాలతో కూడినటువంటి ప్రపంచం నుండి విముఖుడయ్యి ఆత్మోన్ముఖుడయ్యి ఆత్మచింతన చేసి ఆత్మసాక్షాత్కారాన్ని పొంది ధనుడు కావాలి అందుకని వైరాగ్యము అన్ని సాధనలలో చాలా ప్రధానమైనటువంటిది వైరాగ్యం పుష్కలం నశాత్ నిష్ఫలం బ్రహ్మ దర్శనం పుష్కలమైనటువంటి వైరాగ్యం కనుక లేకపోతే బ్రహ్మదర్శనం నిష్ఫలం బ్రహ్మదర్శనం కాదు బ్రహ్మసాక్షాత్కరం కాదు అయితే ప్రతి ప్రాణి ప్రతి జీవుడు ఏమనుకుంటాడండి నాకు నిరతిశయ సుఖం కావాలి దుఃఖం అనుమాత్రం కూడా వద్దు అనే కదా ప్రతి వానికి అభినవేశం ఉంటుంది పురుషుడు ఉత్సాహంతో తనకు అభిలుషితమైనటువంటి వస్తువులను విషయాలను పొందడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు కానీ వానికి ఏ విషయాన్ని పొందినా వానికి అభిలుషితమైనటువంటి విషయమే కావచ్చు అది పొందినంత మాత్రాన వానికి నిరతిశయ్యే సుఖము మరియు అత్యంతిక దుఃఖ అభావము కలుగుతుందా ఎవరికి కూడా ఎందుకంటే ఒక రాజును ఆశ్రయించి నేను రాజుకు ప్రీతిపాత్రుడనయ్యి నేను రాజు యొక్క ఆస్థానంలో ఉంటూ రాజభోగాలు అనుభవించాలి అనేటువంటి ఒక అభిలాష చేత వాడు రాజును మచ్చిక చేసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు అది సాధ్యమా ఒకవేళ సాధ్యమైనా కానీ ఆ సుఖాలను అనుభవించే లోపుగానే వీడు పోయాడు అనుకోండి ఇప్పుడేమా అనుభవించాడా అత్యంత దుఃఖాభావం అయిందా నిరసీ సుఖం పొందిండా పొందలేదే జీవితాంతం ప్రయత్నం చేసి చేసి చేసి చేసి చివరికి ఆ విషయాన్ని పొందకనే మరణించవచ్చు పొందినా కానీ దాన్ని అనుభవించక పూర్వమే మరణించవచ్చు మరికొందరు సుఖ సాధనాలైనటువంటి సరక్ అంటే పూలమాల చందనము వనిత అంటే స్త్రీ మొదలైనటువంటి వాటిని ప్రయత్నం చేసి పొందుతారు కానీ వ్యాధ్యాధులచే పీడింపబడి ఆ భోగాలను అనుభవింపజాలకుంటారు వాళ్ళకు సుఖం ప్రాప్తమైందా అత్యంత దుఃఖ అభవమైందా కాలేదు ఇంకొందరు కించిత్ విషయ సుఖాలను పొందినను భోగ్యములైనటువంటి పుత్ర భార్యాధులు నశించుట వలన లేదా వారితో వైరం కలిగినా కానీ ఆ భోగ్య ఉపకరించదు తిరుగా దుఃఖాన్ని అనుభవిస్తారు ఇటువంటి సంతాపముల చేత జీవులు ఈ ప్రాపంచిక విషయాల ద్వారా సుఖాన్ని పొందాలని ఎంతో ఉత్సాహంతో ప్రవృత్తులైనా కానీ ఆ సుఖాన్ని పొందలేక తిరుగు దుఃఖాన్ని అనుభవిస్తూ ఉన్నారు ఈ విధంగా ఏ విషయ సుఖమైనా కావచ్చు దాని ద్వారా జీవునికి సుఖమనేది వాస్తవంగా దొరకదు సుఖ ఆభాస ఏ విధంగా శ్రీ పండిత్ ప్రీతాంబార్జీ వారు ముందు ముందే టిప్పణంలో చెప్తాడు ఒక శ్వానం అంటే కుక్క అది వీధుల వెంట తిరిగి తిరిగి తిరిగి తిరిగి ఎక్కడో ఒకచోట ఒక ఎండిపోయిన ఎముకను సంపాదించుకుంది దాని నూట కరచుకొని ఒక పెంట కుప్ప వెళ్ళింది వెళ్ళి అక్కడ కూర్చుని ఆ బొక్కను బాగా నములుతూ ఉన్నది నమలగా నమలగా నమలగా కొరకగా కొరకగా ఆ బొక్క చిట్లిపోయింది చిట్లిపోయినది ఆ బొక్క అది చాలా సూక్ష్మంగా తీక్ష్ణమై ఉన్నది కాబట్టి అది ఆ కొరుకుతూ ఉండగా దాని చిగురుకు అంటుకున్నది చిగురుకు గుచ్చుకున్నది గుచ్చుకున్న వెంటనే దాని చిగురులో నుండి రక్తం వెలువడి ఆ ఎముక మీద పడుతూ ఉన్నది అప్పుడు ఆ కుక్క అనుకున్నది అబ్బా ఇంతసేపు నేను ప్రయత్నం చేయగా చేయగా నా శ్రమ ఫలించింది అనుకుంటుంది అది ఎందుకు ఇప్పుడు ఆ ఎముక నుంచి రక్తం వస్తుంది అని అనుకొని తన రక్తమును తానే నాకుకుంటూ అది సంతోషపడుతూ ఉంటుంది కానీ వాస్తవంగా ఎముక నుండి రక్తం వచ్చిందా బాబా తన రక్తమునే అది నాకుతుంది సంతోషపడుతుంది జీవుల గతి గంతే అంటాడు శబ్దాది విషయాలను ఎంతో శ్రమగొని సంపాదించుకొని వాటిని అనుభవిస్తున్న కాలంలో పుణ్యకర్మ ఫలోముఖమైనప్పుడు క్షణకాలము వారి యొక్క అంతఃకరణ వృత్తి అంతర్ముఖమయ్యి ఏకాగ్రతను పొందుతుంది ఆ ఏకాగ్రత పొందినటువంటి అంతఃకరణ వృత్తి అందు తన స్వరూప సుఖం యొక్క ప్రతిఫలనం అవుతుంది ఆ ప్రతిబింబ సుఖాన్ని అనుభవిస్తూ వీడనుకుంటాడు నాకు విషయాల నుండే సుఖం వస్తుంది అనుకుంటాడు ఇప్పుడు ఆ కుక్కకు వీనికి ఏం తేడా ఉందండి కానీ వాస్తవంగా విషయాల్లో సుఖమున్నదా లేదే అందువల్ల విషయాల్లో సుఖం ఉన్నదని ఈ జీవులు విషయాలను విడవలేకపోతున్నారు ఆ మోక్షసుఖం మాకెందుకయ్యా మాకు విషయాల ద్వారానే అత్యుత్తమమైనటువంటి సుఖం మాకు ప్రాప్తమవుతుంటే ఇంకా మోక్షసుఖం మాకెందుకు అంటారు కామి గీతలో చెప్పబడింది అపి వృందావనే శూన్యే శృగాలత్తం స నతు నిర్విషయం మోక్షం కదాచిద గౌతమ అని ఆ కామి గీతలో చెప్పబడింది బృందావనం యొక్క చిట్టడవుల్లో నక్కలమై పుట్టి ఏ ఆరు నెలలకో మూడు నెలలకో ఆ విషయ సుఖాన్ని అనుభవించుకుంటానైనా మేము ఉంటాము కానీ ఈ నిర్విషయమైనటువంటి మీ సుఖం మాకొద్దు అంటాడు వాడు విషయ పురుషులు ఏ విధంగా అంటారు అంటే ఆ విషయ సుఖాలకు దాసులైపోయారు అందువల్ల ఆ విషయ సుఖాలు విషము అని చెప్పింది విషం విషయ వైషమ్యం న విషం విషముచ్చతే జన్మాంతరగ్నా విషయా ఏక జన్మ హరం విషం ఈ విషయ సుఖాలు ఏవైతే ఉన్నాయో విషము కంటే చాలా ప్రబలమైనవి అని చెప్పబడింది ఎందుకు విషయాలు అనేక జన్మాల్లో వీణ్ణి చంపుతూ వెళుతూ ఉంటాయి విషయమైతే ఒక జన్మనే ఒక శరీరాన్నే నాశనం చేస్తుంది అందుకని విషయాలను వదిలిపెట్టి వైరాగ్యాన్ని పొందాలి అని శాస్త్రం చెప్తూ ఉంది అయితే కొంతమంది ఈ విషయ సుఖాలను వదలలేనటువంటి వాళ్ళు ఏమని శంక చేస్తున్నారంటే అయ్యా ఈ లోక సంబంధమైనటువంటి సుఖములు ఏవైతే ఉన్నాయో అవి అనిత్య సుఖములు దుఃఖమిశ్రిత సుఖములు అందువల్ల అవి త్యాజ్యములే అంటే త్యజంచుటకు విడుచుటకు యోగ్యములే కానీ పరలోక సంబంధమైనటువంటి విషయ సుఖాలున్నాయే అమృత సేవనాదులు మరి వాటిని ఎందుకు వదులుకోవాలి అప అమ అమృత అభూమ అక్షయం హవై చాతుర్మాసిన సుకృతం భవతి అంటే ఈ చాతుర్మాసి యజ్ఞాలు మరియు స్వర్గకామో ఏజేత దర్శపూర్ణ మాసాభ్యాం అని చెప్పిన ప్రకారంగా ఈ యజ్ఞయాగాది కర్మలు చేసి స్వర్గాన్ని పొంది అక్షయమైనటువంటి సుఖాన్ని మేము పొందుతున్నాము అని ఈ విధంగా విషయ పురుషులు చెప్తూ ఉన్నారు అందువల్ల ఈ విషయ సుఖాలను ఎందుకు వదులుకోవాలి యలోక సంబంధమైనటువంటి విషయ సుఖాలు అవి క్షణికములు అనిత్యములు ఉంటే ఉన్నాయి కాబట్టి వాటిని వదులుకోగలుగుతాము కానీ పరలోక సంబంధమైనటువంటి దివ్య భోగాలు కదా వాటిని ఎందుకు వదులుకుంటాం మేము అని ఈ విధంగా అంటారు అయితే దానికి సమాధానంగా మనకు శాస్త్రం చెప్తూ ఉంది తత్ యథా ఇహక కర్మచితో లోక క్షీయతేవమేవ మ మూత్రపుణ్య చితో లోక అవి క్షీయతే ఏ విధంగా ఈ లోకంలో కృషి వాణిజ్యాదుల ద్వారా వ్యవసాయాదుల ద్వారా సేవనాదుల ద్వారా ఏ సుఖాలైతే ప్రాప్తమవుతున్నాయో అవి అనిత్యం కదా అనుభవంలో ఉన్నాయా లేదా వాణిజ్యం చేసి ధనం సంపాదించారు ఆ ధనము అనిత్యమా నిత్యమా చెప్పండి అనిత్యమే కదా అట్లే వ్యవసాయం చేస్తాడు కృషి వరుడు ధాన్యాన్ని పండిస్తాడు ఆ ధాన్యము అది నిత్యమా అనిత్యమా చెప్పండి అనిత్యమే కదా ఉపయోగం చేస్తూ ఉంటే ఇంతకింత కొద్ది తరిగిపోతుందా లేదా కాబట్టి ఈ విధంగా కృషి వాణిజ్యాల ద్వారా ఈ లోక సంబంధమైనటువంటి భోగాలు ఏ విధంగా అనిత్యంలో అట్లే కర్మజనితమైనటువంటి కర్మ సాధ్యమైనటువంటి పరలోక సంబంధమైనటువంటి భోగాలు కూడా అనిత్యములే అని మనకు ఉపనిషత్తు చెప్తూ ఉన్నది అయితే సోమరసం దాగి మేము అమృతలమైపోయాము అని చెప్పారు మరి ఈ స్వర్గాది భోగాలు అక్షయసుఖములు అని చెప్పారు అటువంటి శృతి ప్రమాణాలు కూడా ఇచ్చారు కదా మరి వాటి సంగతి ఏమిటి అనంటే ఏదైతే సోమరసం అమృతతుల్యులమైనాము అమృతత్వాన్ని పొందినాము అని ఏదైతే అమృతత్వం చెప్పారో ఆ అమృతత్వము గాని లేదా అక్షయ సుఖము గాని ఇదంతా కూడా కల్పాంతం వరకు నిత్యములు అని చెప్పారే కానీ సుఖాలు అని చెప్పలేదు శాస్త్రం ఆ భూత సంప్లవం స్థానం అమృతత్వం విభావ్యతే త్రైలోక్య స్థితి కాలోయం ఆ పునర్మార ఉచతే అని అంటూ విష్ణు పురాణం రెండు ఎనిమిది తొంభై ఏడులో చెప్పింది ఈ అక్షయ సుఖములు అనేటువంటి ఏవైతే శాస్త్రములు చెప్పబడ్డాయో అవి కల్పాంతం వరకు మాత్రమే అక్షయములు నిత్యములు కానీ అవి కూడా ప్రళయకాలంలో నశించిపోతాయి ఎందుకంటే సకల లోకాలన్నీ కూడా ప్రళయంలో కలిసిపోతున్నాయి అన్నప్పుడు ఆ లోకల్లో ఉన్నటువంటి భోగాలు నిత్యమవుతాయా ఆ లోకాలే నాశనమైపోతాయి అన్నప్పుడు ఆ లోకల్లో ఉన్నటువంటి భోగాలు కూడా నాశనమైపోతాయి కదా అందుకని అవి నిత్య సుఖములు ఎలా అవుతాయి అందువల్ల అవి అనిత్య సుఖములే అని తెలుసుకోవాలి పరీక్ష లోకాన్ కర్మ చిత్తాన్ బ్రాహ్మణ నిర్వేదమాయాకృతకృతేనా వివేకవంతుడు సమస్త లోకాలలో ఉన్నటువంటి భోగాలను అన్నిటిని కూడా పరీక్షించి అవన్నీ కూడా కర్మసాధ్యములని భావించి ఎత్ కృతకం తదనిత్యం అనేటువంటి న్యాయం చేత ఏది కర్మసాధ్యమో అది అనిత్యమై ఉంటుందని తెలుసుకొని వాటన్నిటి పట్ల నిర్వేదమును పొందుతాడు అంటే వైరాగ్యాన్ని పొందుతాడు విచారించి చూసినట్లయితే వివేక్కి సర్వం దుఃఖమేవ మనం పురాణాల్లో వింటూ ఉంటాం ఇంద్రలోకే మహద్దుఖం ప్రజాపత్యే మహత్తరం విష్ణులోకే చ రోద్రేచ దుఃఖమేవ విచారత రాక్షసులు మొదలైనటువంటి వాళ్ళు ఇంద్రలోకంపై స్వర్గలోకంపై దండెత్తినప్పుడు వాళ్ళందరూ భయకంపితులయ్యి విష్ణుదేవుని దగ్గరికి బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళి మొరబెట్టుకున్నారు దుఃఖం కలుగుట సహజం ఉన్నది వారికి కూడా అందుకని ఇంద్రలోకంలో కూడా సుఖం లేదు ప్రజాపత్యే మహత్తరం ప్రజాపతి లోకంలో కూడా మహత్తరమైన దుఃఖం ఉంది విష్ణులోకేచ రుద్రేచ విష్ణులోకంలో రుద్రలోకంలో అంటే కైలాసంలో సంపూర్ణ లోక లోకాంతరాలన్నీ కూడా దుఃఖ భూయిష్టములే దుఃఖాలయం అశాశ్వతం ఈ లోకాలన్నీ కూడా దుఃఖాలయములు ఉన్నాయి దుఃఖాలకు నిలయములు ఉన్నాయి అందువల్ల సమస్త లోకాలన్నీ కూడా దుఃఖరూపములను తెలిసి వివేకి అయినటువంటి వాడు నిర్వేదాన్ని పొందుతాడు ఇంతే కాకుండా నచికేతుడు కూడా చెప్పినటువంటి మాటలు వినండి సస్యమివ మర్త్యపచ్చతే సస్యమివాజాయతే పునః మర్త్యహ అనగా మరణ ధర్మం మానవుడు పైరు వలె పండుచున్నాడు జీర్ణమై నశించుచున్నాడు మరల సస్యమివ అంటే పైరు వలె ఆవిర్భవించు ఉండును అంటే ఈ సంసారమంతా కూడా కేవలము జననమన రూప దుఃఖముతో కూడినటువంటిదే గాని సుఖమను నది సమాత్రం కూడా లేదు స్వభావమర్త్యయంతకై తత్ సర్వేంద్రియాణం జరయంతి తేజ అపి సర్వం జీవితం తవైవ వాహస్తే ఓ యమధర్మరాజా నూరేళ్ళు జీవించే కొడుకులను మనుమలను పశువులను ఏనుగులు గుర్రాలు ఎంతైనా బంగారమును భూమిపై సువిశాల సామ్రాజ్యాన్ని మరియు నాకు ఇచ్చ వచ్చినంత జీవిత కాలమును ఇంకా మానవలోకంలో దుర్లభమైనటువంటి ఏమేమి కోరికలు గలవు మానవులకు లభ్యం కాని సంగీత వాద్యాలతో విహార రథములు అపురూప సుందరులైన కన్యలను వారి సేవలను వాటి అన్నిటినీ నాకు ప్రసాదించినప్పటికీ వరదు కావున హే యమధర్మరాజా ఇవన్నీ రేపటి వరకే అస్తిత్వం గలవి లేదా స్వ అభావా రేపు కాదు ఇటువంటి క్షణికమైనటువంటి అనిత్యమైనటువంటి భోగ్య పదార్థములు నాకు వలదు అని నచకేతుడు కూడా తన యొక్క దృఢ వైరాగ్యాన్ని ప్రకటన చేశాడు క్షీణే పుణ్యమర్త్య లోకం విశంతి అని భగవద్గీత చెప్తూ ఉంది ఆ బ్రహ్మభువనాల్ లోకాహ పునరావర్తిను అర్జున అని కూడా భగవంతుడు చెప్పాడు ఇహలోకం మొదలుకొని పరలోక వరకు బ్రహ్మలోక పర్యంతం గల కూడా నశ్వరములే అవి పునరావృత్తి కలిగినవే అంటే శీనే పుణ్యే పుణ్యం క్షీణించిన వెంటనే మళ్ళీ జన్మకు రావాల్సిందే అంటే మళ్ళీ జన్మవర్ణరూప సంసారము తప్పదు అందువల్ల మరి అటువంటి జన్మవర్ణరూప సంసారానికి హేతువైన ఈ విషయ భోగాలు ఎందుకు చెప్పండి కాబట్టి వాటి కూడా వైరాగ్యాన్ని పొందాలి అని శాస్త్రం చెప్తోంది నకాంక్షే విజయం కృష్ణ నచరాజ్యం సుఖాని చో రాజ్యేన గోవిందోగేర్ జీవితేన వా హే కృష్ణ నేను యుద్ధం చేసి విజయమును పొందగోరట లేదు మరియు రాజ్యమును గానీ రాజ్య గాని పొందగోరట లేదు ఓ గోవింద రాజ్యం వలన గాని రాజ్య చేత గాని చివరకు జీవించుటయందు గాని ఏమి ప్రయోజనము లేదు గుహత్వాహి మహానుభావాన్ శ్రేయో భోక్తం భైక్షమ పీహ లోకే హార్థకా మాస్ గురణి హైవా గుంజీయ భోగాన్ రుదిర ప్రదిద్ధాన్ మరి పూజ్యులు అయినటువంటి గురువులను పితరులను చంపుట ఈ లోకంలో భిక్షాటనము చేసుకుని జీవించుట మంచి పని ఈ గురుజనులను వదించి ఈ ప్రపంచమునందు నేను తో కూడిన సంపదను కోరికలతో కూడిన భోగములను ఎట్లు అనుభవించగలను వారిని వధించుట వలన నాకు లభించునవి ఇహలోక భోగములే కదా హేతహంతు మధుసూదన అపి త్రైలోక్యరాజ్యశ హేతోహ్యం నుమహీకృతే ఓ మధుసూదన వారందరూ నాపై దండెత్తి వచ్చి నన్ను బాధించినను అంటే చంపినను కూడా నేను మాత్రము ముల్లో కమల రాజ్యాధిపత్యం పొందుటో నా బంధువులైన వీరినందరిని చంపజాలను అలాంటప్పుడు ఒక చిన్న రాజ్యం కొరకు నేను వారందరిని ఎలా చంపగలను ఈ విధంగా అర్జునుని యొక్క వైరాగ్యము మనకు శ్రీమద్ భగవద్గీత తెలిసి వస్తుంది కాని ఎవరైతే సమస్త సుఖాల నుంచి విరక్తుడయ్యి సస్వరూపం నందు ప్రతిష్ఠితుడై ఉంటాడో అటువంటి వాని యొక్క సుఖము కొదవలేదు అతని యొక్క సుఖము నిత్య నిరతిశయమైనటువంటి సుఖం యచ్చ కామసుఖం లోకే హచ్చ దివ్యం మహత్సుఖం తృష్ణాక్షయసుఖశ్ చేయితే నరహత సోడ శంకలాం ఈ లోకంలో ఏ ఏ వైసిక సుఖములు ఉన్నవో మరి స్వర్గాది పరలోకములలో ఏ ఏ దివ్యమైనటువంటి ఉత్కృష్టమైన సుఖములు గలవో ఇవన్నీ కూడా తృష్ణాక్షయం వల్ల అంటే వైరాగ్యం వల్ల కలుగు సుఖంలో పదహారవతకు కూడా సరితూగవు అని అంటూ మహాభారతం శాంతి పర్వం నూట డెబ్బై ఏడు డ్యాస్ యాభై ఒకటో శ్లోకంలో చెప్పబడింది అవునా ఎవరైతే వివేకాన్ని జాగృతి చేసుకొని సకల లోక లోకాంతరాల్లో ఉన్నటువంటి భోగముల పట్ల విరక్తిని పొందుతాడో అతడే సుఖమును పొందగలడు ఈ వైరాగ్యము నాలుగు ప్రకారాలుగా ఉంటుంది అని యోగ చెప్పారు ఏదేది అని యతమానము వ్యతిరేకము ఏకేంద్రియము మరి వశీకారము యతమానం అనంటే మందవివేకం మందవివేకానికే యతమాన వైరాగ్యం అని కూడా అంటారు ఇక వ్యతిరేక నామ నకుల నకులతామాశ్రిత్య సర్పేణ యుధ్యతే తత్సంగేన దుర్గుణపరిహారే సద్గుణ సంపాదనే ఉత్సాహ సంపత్తి వ్యతిరేకమంటే అదేవిధంగా సర్పమునకు వ్యతిరేకంగా దానితో యుద్ధం చేయడానికి ఉపక్రమించినటువంటి నకులి అంటే ముంగీస అంటారే అది నకుల వేలి అంటే నకుల లత అనేది ఒక లత ఒక తీగ ఉంటుంది ఔషధం ఆ ఔషధాన్ని ఆశ్రయించి ముంగీసర్పంతో యుద్ధం చేస్తూ ఉంటుంది అట్లే ముముక్షు అయినటువంటి వాడు కూడా సద్గురు సత్శాస్త్రాలను ఆశ్రయించి సత్సంగాలను చేస్తూ దుర్గుణాలను పొడగొట్టుకుంటూ సగుణాలను ప్రాప్తం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఇది వ్యతిరేక వైరాగ్యం అనబడుతుంది ఇక ఏకేంద్రియం మూడవది అంటే విషయేభ్యహ ఇంద్రియ నిగ్రహ శబ్ద సుపృశ రూపర సుగంధాది విషయాల నుండి ఇంద్రియాలను నిగ్రహించడమే ఏకేంద్రియము అని మూడవ వైరాగ్యం చెప్పబడింది ఇక నాలుగవది వశీకర వైరాగ్యం వశీకరణం నామా సర్వతో మనోనిగ్రహ ఏవ వశీకరణం అంటే సకల విషయాల నుంచి మనస్సును నిగ్రహించుట ఇది వశీకార వైరాగ్యం అనబడుతుంది ఈ వశీకార వైరాగ్యం కూడా తదపి త్రివిధం ఇది కూడా మూడు రకాలుగా ఉంది మంద తీవ్ర తీవ్రతర అనే భేదం చేత ఈ వశీకర వైరాగ్యం కూడా మూడు రకాలుగా ఉంది మంద వైరాగ్యం అంటే పుత్ర కలత్రాది హాని కాలిక వైరాగ్య ఉపేత చిత్త వృత్తి మందం ఇప్పుడు తనకు సంబంధికులైనటువంటి పుత్రమిత్ర కలత్రాలంటే భార్య ఇత్యాదులు కనుక మరణించారే అనుకోండి లేక వాళ్లకు తగరాని రోగాలు వచ్చి బాధపడుతున్నారనుకోండి వాళ్ళు ఇతనికి ఉపయోగపడటం లేదు అలాంటప్పుడు అతనికి దుఃఖం కలుగుతుంది వైరాగ్యం కలుగుతుంది ఛా ఈ భోగాలు ఏమి ఇవి అనిత్యమైనటువంటి భోగాలు అని వైరాగ్యం కలుగుతుంది కానీ ఇది మంద వైరాగ్యం అంటారు మామూలుగా చెప్తూ ఉంటారు కదా పురాణ వైరాగ్యము మరియు ప్రసూతి వైరాగ్యము అరి శ్మశాన వైరాగ్యము అని అంటారే ఇవి మంద వైరాగ్యములు ఎవరో పోయారు అనుకోండి మరణించారు మరణించినప్పుడు అతన్ని చితి దగ్గరికి తీసుకెళ్తారు అని అక్కడ కాల్ లేదా పూడ్చి అనుకోండి అప్పుడు అక్కడ అంటారు హా ఏమున్నదిలే అందరు కూడా ఇక్కడికి వచ్చేదే ఉన్నది ఎవరేమో శాశ్వతంగా జీవించేది ఉన్నదా ఈ జీవితం అంతా గింతే ఒకనాడు మరణించేదే ఉన్నది అని చాలా వైరాగ్యయుక్తమైనటువంటి మాటలు మాట్లాడతారు కానీ ఆ శ్మశానం నుంచి వెనుదిరిగారో ఆ వైరాగ్యం పోతుంది దీనికి ఏమంటారు మంద వైరాగ్యము అంటారు ఇక ఐహికాముష్మికాది విషయోహో ఉపభోగ కొందరు ఇహలోక సంబంధమైనటువంటి భోగాలు అనిత్యములు కాని పరలోక సంబంధమైనటువంటి భోగాలు మాత్రం విశిష్టమైనటువంటి దివ్య భోగాలు కాబట్టి వాటిని పొందితే నాకు చాలా నిర్దిశయ సుఖం కలుగుతుంది అని అనుకుంటారు అంటే ఈ లోక సంబంధమైనటువంటి విషయాల పట్ల వైరాగ్యం కలిగింది దీనికి తీవ్ర వైరాగ్యం అంటారు కానీ పరలోక సంబంధమైన భోగేచ్ఛ అంతఃకరణంలో ఉంటుంది కానీ ఎవరికైతే ఇహలోక సంబంధమైన పరలోక సంబంధమైన సకల భోగాల పట్ల వైరాగ్యం కలుగుతుందో అది తీవ్రతర వైరాగ్యం అదే చెప్పండి ఇక్కడ మన గ్రంథకర్త శ్రీ సాధు నిచ్చలదాస్ స్వామీజీ బ్రహ్మలోకులగు భోగుజో చహే సభనుకో త్యాగ బ్రహ్మలోక పర్యంతం కలిగినటువంటి దివ్య భోగాలైనా కానీ వాటిని వదులుకోవాలి అదే వైరాగ్యం అనబడుతుంది అని వైరాగ్యం యొక్క లక్షణాన్ని తెలిసినటువంటి కోవిదులు పండితులు వైరాగ్యం గురించి చెప్తూ ఉన్నారు అని కాబట్టి ఈ తీవ్రతర వైరాగ్యం ఏదైతే వశీకారంలో కూడా తీవ్రతర వైరాగ్యం ఏదైతే ఉన్నదో అది ముముక్షల చేత సంపాదనీయము ఆ వైరాగ్యం ఉంటేనే అది జ్ఞానానికి కారణమవుతుంది కేవలం మంద వైరాగ్యము తీవ్ర వైరాగ్యం ఉంటే సరిపోదు లేదా యతమానము మరియు ఏకేంద్రియము వ్యతిరేకము ఇవి ఉంటే కూడా సరిపోదు వశీకారంలో ఏదైతే తీవ్రతర వైరాగ్యం చెప్పబడిందో అది ముముక్షువులు సంపాదించుకొని ఉత్తర సాధనాలు కూడా పట్టుబడి చేసుకొని మరియు గురుశాస్త్రాలను ఆశ్రయించి జ్ఞానాన్ని పొంది తరించాలి మిగతా విషయాన్ని హరి పండించి తెలుసుకుందాం హరి ఓం తచ్చవతు సహనోనక్ సహ వీర్యం కరవాహై తేజస్వినధీతమస్ మావిషావై